మీరందరూ నన్ను ఫాలో అవ్వకండి మీరు ఆ గొప్పతనాన్ని పొందేసి నాతో సమానంగా మీరు అవ్వలేరు మీరు ఊరికే అలా కూర్చొని ఫాలో అవుతూ ఉండడమే మేము ఇలా ఎట్టు మీ మా గొప్పతనాన్ని మేము మీకు చూపిస్తూ ఉంటాం అని ఎవరైనా చెప్పారనుకోండి అప్పుడు ఈ కేటగిరీలో పడుతుంది ఎందుకంటే ఎత్తన సాధ్యం కాదుగా అది ఆయనకేదో దేవుడు ఇచ్చాడు కానీ ఇంక మిగతా వాళ్ళకి ఇవ్వడు కాబట్టి ఆయన దగ్గరే ఉంటుంది మిగతా వాళ్ళు ఆయనకి దండం పెట్టారు కొంత లాభం పొందడమే కానీ ఆయనకున్న లక్షణ మిగతా వాళ్ళకి రాదు అటువంటివి ఆధ్యాత్మ శాస్త్రంలో ఉపదేశించరు ఎందుకంటే ఎందుకు ఉపయోగండి ఎత్న సాధ్యత్వా ఇప్పుడు నేను ఒక రకం తపస్సు చేశాను ఆ తపస్సు మీరెవళ్ళు చేయలేరు అప్పుడు ఎందుకు దాని గురించి వాట్ ఫర్ యూ డ్ టెన్ ఇట్ అండ్ వాట్ ఫర్ యూ షుడ్ ఇట్ ఇది ఉపయోగం ఏమిటండి ఇప్పుడు నేను శివలింగం ఒకటి నాలుగు కంట పెట్టి ఆరు మాసాలు తపస్సు చేశాను మీరు చేయగలరా మీ వల్ల కాదు కాదు ఓకే అటువంటి నేను చెప్పడం ఎందుకు మీరు విన్నా ఎందుకు దాన్ని ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అంతేకాదు అది విని మీకు మనస్సులో చిన్న ఫీలింగ్ కలుగుతుంది ఐఎమ్ వెరీ స్మాల్ గా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు కోటీశ్వర్ల కోటీశ్వర్లు అందరూ క్లబ్లో సికింద్రాబాద్ క్లబ్ లాంటి చోట వాళ్ళు డిన్నర్ చేస్తున్నారనుకోండి అక్కడికి మీరు వెళ్ళారనుకోండి అప్పుడు మీ హౌ డూ యూ ఫీల్ యూ ఫీల్ వెరీ స్మాల్ ఎందుకంటే అక్కడికి లోపలికి మనం రానివ్వరు మనం వేసుకున్న వస్త్రమే చాలు లోపలికి వెళ్ళడానికి మన టైల్ ఏందే రా నేను ఒక చోట ఎక్కడికో వెళ్ళాను ఫ్లారిడా వెళ్ళాను వెళ్తే వాడు అన్నట్టు టైల్ ఏందే మీరు భోజనానికి రాకూడదు అని నిజంగా ఇవి వెలి ఉన్నాయి నేను అన్ని రకాలు నాకు తగులుతూ ఉంటాయి నేను ఈ షర్ట్ మీద ఈ పంచి మీద టై ఏమిటాయా అని నేను అన్నాను అంటే వాడు అన్నట్టు టైల్ వెళ్తే రాకూడదు సరే మేము తెచ్చుకున్న భోజనం మేము చేయడానికి నీకే అభ్యంతరం అంటే టైల్ అసలు నీ హాల్లోకి రావడానికి అప్పుడు నేను చెప్పాను నీ హాల్ మాకు అక్కడ బయటకు కూర్చుని భోజనం చేస్తాను లేని నేను అనుకుంటూ ఉంటే చంద్రన్ నా మిత్రుడు ఒకతున్నాడు స్వామి మీరు ఎక్కడ ఉండాలని పరిగెత్తుల్లో టై కొనుక్కోచ్చు ఆ టైలా ముడేసి టై కట్టుకుని వెళ్ళి కనుక్కొని ఫోన్ చేశాను సో యూ ఫీల్ వెరీ స్మాల్ దే మేక్ యూ ఫీల్ వెరీ స్మాల్ కాబట్టి ఈ మహాత్ముల లక్షణాలు ఎందుకు వాటిని తెలుసుకుని మనం ఏమి ఉద్ధరించాలి ఎత్న సాధ్యత్వాలు మహాత్ములకి లక్షణాలు చెప్పారో అవన్నీ కూడా మీరు స్వంతం చేసుకోవచ్చు ఎటుొచ్చి కొంచెం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఎఫర్ట్ మీరు చేయడానికి సిద్ధపడితే ఎఫర్ట్ కూడా అదేదో ఇన్హ్యూమన్ ఎఫర్ట్ అని మీరు అనుకోద్దు వెరీ మచ్ మీనింగ్ఫుల్ పాసిబుల్ ప్లాసిబుల్ ఎఫర్ట్ ఏ ఉంటుంది లేకపోతే ఈయన ఈయన ఇన్హ్యూమన్ కాదు కదా ఈయన హ్యూమన్ బీయింగే కదా కాబట్టి వెరీ మచ్ ఫీజిబుల్ అటువంటి ఎఫర్ట్ అందుకోసమే వాటిని ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉపదేశిస్తారు అదేన్నారైనా యాది యత్న సాధ్యాన్ని సాధనాని లక్షణాని చవంతి తాని యానీ తానే మీరు కొంచెం రీఆర్గనైజ్ చేసుకోవాలి అక్కడ ఉన్నట్టుగానే వాక్యం అయిపోదు యాని యత్న సాధ్యాలు లక్షణాలి తాని చ సాధనాన్ని అలా అలా వర్కౌట్ చేసుకోవాలి యాని లక్షణాన్ని ఆ మహాత్ముల లక్షణాలు ఏవైతే ఉంటాయో తాని ఎత్న సాధ్యాన్ని సాధనాన్ని భవంతి అవే సాధనాలు అయిపోతాయి ఎందుకని లక్షణములు ఎత్న సాధ్యములు కనుక మరి మళ్ళీ చెప్తా చూడండి యాని యత్న సాధ్యాన్ని లక్షణాన్ని తాని సాధనాన్ని భవంతి అది పెర్ఫెక్ట్ కనెక్షన్ శంకర్లు ఏం చేశారంటే జెంబులింగ్ ద ఫోర్డ్స్ అన్ని పదాలని విసిరేసి వదిలేస్తారంట మనం అడ్జస్ట్ చేసుకోవాలి ప్రయత్నం చేసి సంపాదించదగ్గ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధనములుగా స్వీకరింపబడతాయి ఇక్కడ నుంచి సాధనాలు అవుతాయి లక్షణాలు శ్రీ భగవాను వాచ్య శ్రీ భగవాను శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు చెప్పాడు ఉవాచ చెప్పాడు అంటే అక్కడ ఊరికే ఇలాగే గుర్తు చేయటం అలవాటు ఎందుకంటే శ్రీ భగవాన్ వాచ చాలా తర్వాత మళ్ళీ వచ్చింది కదా పదకొండవ శ్లోకం దగ్గర అన్నాం మళ్ళీ ఇప్పుడు సో ఉవాచ్య అంటే ఎప్పుడో కా పాస్టెన్స్ అని కాదు అక్కడ అక్కడ కాలము వివక్ష చాలా మీకు ఇంపార్టెన్స్ లేదు చెప్పాడంటే ఎప్పుడో ఆయన ఏదో చెప్పాడండి అశోకుడు చెట్లు నాటించను అన్నట్టుగా అశోకుడు చెట్లు నాటించాడు ఇవి ఎక్కడ ఒక్క చెట్టు కనపడుతుందా అలా కాదు ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంటే ఈనాటికి కూడా రిలవెంట్ ఈనాడు ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు యూ అంటే ఇంకా పాస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు శ్రీకృష్ణ భగవాను వాచ పాస్టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అర్జునుడికి చెప్పాడు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 అది సమాచారం శ్రీ భగవాను వాచ అది భగవంతుడు చెప్పింది అలాగే ఉంటుంది సపోజ్ శ్రీకృష్ణుడు చెప్పింది అలా ఉండదు అక్కర్లా శ్రీకృష్ణుడు వేరు భగవంతుడు వేరు అంటే ఆ స్టేటస్ శ్రీకృష్ణుడు రుక్మిణితో ఏవో చెప్తాడు అవి శ్రీకృష్ణవు వాచ అనే చెప్తారు శ్రీభగవాను వాచ అందరూ మీకు భాగవతంలో రుక్మిణి కళ్యాణం దగ్గర శ్రీభగవాను వాచ్యా అని ఆమె ఉండదు శ్రీకృష్ణవు వాచ్యా అని ఉంటాం ఆయన ఏమని చెప్తారంటే నీ సందేశం నాకు అందింది నేను వచ్చేస్తున్నా నువ్వు సిద్ధంగా ఉండు అనేదో చెప్తాడు అది మిత సంబంధం అది కేవలం శ్రీకృష్ణుడికి రుక్మిణికి సంబంధం ఆ సందర్భంలోనే అది రెలవెంట్ ఇంకెవరికే సంబంధం లేదు ఇది అలా కాదు ఇది ఇక్కడ శ్రీకృష్ణువు వాచా అంటారు ఇట్స్ పర్సన్ టీచింగ్ దీనికి సూత్రం ఒకటి బ్రహ్మ సూత్రాల్లో సూత్రం ఒకటి శాస్త్రదృష్ట్యా తూపదేశమదే భవత్ అన్న సూత్రం ఉపదేశము శాస్త్ర దృష్టితో చేస్తాడు వ్యక్తి దృష్టితో చేయాలి ఉదాహరణకి వామదేవుడు వామదేవుడు ఉపదేశం చేస్తాడు అతను ఏమంటాడంటే అహం సూర్యో మనురభవం అని అంటాడు బృహదారణ్యకంలో వచ్చింది వామదేవుని యొక్క వృత్తాంతం అహం బ్రహ్మాస్మిని అహం సూర్యో మనురభవం అని నాలుగో బ్రాహ్మణులలో బ్రహ్మ బ్రాహ్మణంలో వస్తుంది సో నేను ఊరికే బృహదారణ్యం ఉంటూ ఉంటాను ఎందుకంటే పుస్తకం ఒకటి రిలీజ్ అయింది కదా సో దాంట్లో నేను సూర్యుణ్ణి అంటాడు నేను సూర్యుణ్ణి అంటే అహం సూర్య నేను సూర్యుణ్ణి అంటే వామదేవుడు సూర్యుడని కాదు శాస్త్రదృష్టిలో వీడు వామదేవుడు కాదు వీడు దేహపరిచ్ఛేదం చేత అజ్ఞానం చేత వామదేవుడు అయ్యాడు కానీ శాస్త్రదృష్టిలో హీస్ బ్రహ్మ ఆన్ దట్ బేసిస్ హీఈస్ సూర్య అని అర్థం శాస్త్రదృష్ట్యాత్ ఉపదేశ వామదేవత్ ఇతర స్థలాల్లో కూడా ఉపదేశం చేసినప్పుడు శాస్త్రదృష్టితో ఉపదేశమే కానీ వ్యక్తి దృష్టితో కాదు అంచేతను వ్యక్తిని పక్కన పెట్టి ఆ ఉపదేశాన్ని శాస్త్రోపదేశాన్ని పిక్చర్లోకి తీసుకురావటం కోసం శ్రీ భగవానువాచ అని వాడతారు ఎందుకంటే భగవంతుడు చెప్పిన మాట దేశకాలములకు అతీతంగా సర్వదేశములలోను సర్వకాలములలోను సర్వం వ్యక్తులకి ఉపయోగపడుతుంది భగవంతుడు చెప్పిన మాట అలాంటిది ఎందుకంటే అందరూ భగవంతుని సంతానమేగా అందుకోసం श्री साका विश्वजनीम सत्या बोधर्भवाच्लोकमंदा प्रजातीयदा का सर्वान्थ मनोगतादोच्य అసలు ఈ మొత్తం అధ్యాయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో మీరు గమనించండి మొట్టమొదటి పదకొండో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఇరవై శ్లోకాలవి అవి నిర్గుణ సాంఖ్యయోగాన్ని చెప్తాయి నిర్గుణం సాంఖ్యం అంటే నిర్గుణమే ఆత్మ అచింత్యోయం అవికార్యోయం అజోనిత్య శాశ్వతోయం పురాణ సో అచేద్యోయం అదాహ్యోయం ఎట్సెట్రా ఎట్సెట్రా రూపము ఉండదు గుణము ఉండదు ఆకారం ఉండదు అటువంటి నిర్గుణ ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి ఫస్ట్ సెక్షన్ దాన్ని నిర్గుణ సాంఖ్యయోగము అంటారు ఆ తర్వాత సగుణ కర్మయోగము ఈశ్వరార్పణ బుద్ధితో నీవు కర్మల్ని చెయ్యి అక్కడ నేను వేరు ఈశ్వరుడు వేరు సగుణమైపోయింది చూడండి కాబట్టి సగుణ కర్మయోగాన్ని కూడా చెప్పారు మొట్టమొదట నిర్గుణ సాంఖ్యయోగము దెన్ ప్లస్ సగుణ కర్మయోగము ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ థర్డ్ సెక్షన్ తోటి అధ్యాయం పూర్తయిపోతుంది ఈ థర్డ్ సెక్షన్ లో ఏం చెప్తున్నారంటే సాకార స్థిత ప్రజ్ఞ చెప్తున్నారు సగుణ సాకార సో నిర్గుణం నుంచి సగుణంకొచ్చాం సగుణం నుంచి సాకారానికి వచ్చాం అంటే ఏమిటి ఆ సాంఖ్య యోగము కర్మయోగము రూపు దాల్చి మన ముందు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ స్థితప్రజ్ఞుడనే మహాత్ముడు ఉన్నాడే ఈ ఉంటుంది అంచేతనే మహాత్ముడు ఏం జ్ఞాని పరబ్రహ్మ యొక్క సాకార ప్రకటమే సాకారముగా జ్ఞా పరబ్రహ్మ ప్రకటమైతే అదే జ్ఞాని పరమేశ్వరుడు ఆకారం దాల్చి మన ముందుకు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటాడంటే భగవాన్ నమణ మహర్షిలాగా అలా ఉంటాడు అవతారాల మాట కాదు ఇది ఈ సమాచారం వేరు ఇక్కడ జ్ఞానీత్వాత్మతం అనే దాని గురించి చెప్తున్నాం బ్రహ్మజ్ఞాని ఈశ్వరుడికి బ్రహ్మజ్ఞానికి ఏమీ తేరాలేదు పరబ్రహ్మయే బ్రహ్మజ్ఞాని కానీ పరబ్రహ్మ నిర్గుణ నిరాకార నిర్గుణ నిరాకారం సగుణ సాకారం అయితే ఎలా ఉంటుంది స్థితప్రజ్ఞుడుగా ఉంటుంది శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు సుఖమహర్షి స్థితప్రజ్ఞుడు భగవాన్ వన మహర్షి స్థితప్రజ్ఞుడు సో అలాగా కాబట్టి నిర్గుణ సాంఖ్యయోగము సగుణ కర్మయోగము సాకార స్థితప్రజ్ఞ సహకారం అంటే మనిషి మన ముందు ఉంటాడు కదండి సో ఈ మూడు కలిస్తే రెండో అధ్యాయం పూర్తి ఉంటుంది అంటే అక్కడికి ఏమైపోయింది సంపూర్ణ జీవన శాస్త్రం వచ్చేసింది జీవనంలో ఏముంటాయండి తత్వజ్ఞానం ఉండాలి జీవనంలో తత్వజ్ఞానం లేని జీవనం జీవనం ఎందుకు అవుతుంది తత్వజ్ఞానం ఉండాలి మీరు కారు నడుపుతున్నారంటే ఆ కారు గురించి కొద్దిగా మీకు తెలుసు ఉండాలి ఆ పిష్టను బ్రేకు ఎలా పనిచేస్తాయి అవసరమైతే రిపేర్ చేయించుకోవచ్చు సో తత్వజ్ఞానం ఉండాలి తర్వాత కర్మయోగం ఉండాలి అంటే కర్మని చేసే నైపుణ్యం ఉండాలి మూడు ఇవి ఉండడము నిత్య జీవనంలో అవి ప్రకటమవుతూ ఉండాలి మూడు కలిస్తే సంపూర్ణ జీవన శాస్త్రం ఈ సంపూర్ణ జీవన శాస్త్రము యొక్క ఫలం ఏమిటి అన్నది ఆఖరి శ్లోకం డెబ్బై శ్లోకంలో వస్తుంది సో సెప్టెంబర్ ఫస్ట్ నాటికి ఆ శ్లోకం పూర్తి చేయాలని ఇప్పుడు టార్గెట్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 అలాగా ప్రశ్న వేసేదాకా అధ్యాయం నడుస్తుంది అలాగే డివైడ్ చేసుకున్నారు గీతని గీతని శ్రీకృష్ణుడు డివైడ్ చేసింది కాదు వ్యాసుడు డివైడ్ చేయటంలో అర్జునుడు ప్రశ్న వేసిన చోట ఒక ఒక ఫుల్ స్టార్ ఒక డివిజన్ ఒక సెక్షన్ అలాగే సో శ్లోకం చూడండి యథా తదా యథా వస్తే తదా వస్తుంది అక్కడ శ్లోకంలో తదా కనపడకపోతే మీరు యూ హెవ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ తదా ఉందనుకోండి యథా యూ హెడ్ గ్రింగ్ ఇట్ సందర్భాలు ఇక్కడైతే యథా తధా రెండు ఉన్నాయి యథా తధా రెండు ఉన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉందంట అంటే ఖచ్చితంగా అల్లా అయినప్పుడు మాత్రమే అనే ఒక ఎంఫసిస్ ఒకటి దానికి యాడ్ అవుతుందంట యథా అంటే చాలా తదా అనక్కర్లా యథా తదా అన్నారంటే దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు దిస్ దిస్ ఇస్ ఎ మస్ట్ అని ఎంఫసైజ్ చేసిన టైప్ ఆఫ్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 సర్వాన్ కామాన్ ప్రజహాతి అన్ని కోరికలను విడిచిపెట్టవలేను సర్వాన్ కామా సర్వశబ్దం ఇంకా ఎక్సెప్షన్ ఉంటే సర్వశబ్దాన్ని వాడరు నేను ఒకసారి ఈ శ్లోకం పాఠం చెప్పాను యుఎస్ఏలో ఒక కథలో ఇచ్చి చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేశాను అన్ని కోరికలను విడిచిపెట్టడం సాధ్యమేనా అని అడిగాడు నేను అన్నాను ఒక ఐడియల్ని మీరు క్వశ్చన్ చేయద్దాన్న అది ఒక ఐడియల్ కింద శృతి చెప్తా ఉంది స్థితప్రజ్ఞ ఈజ్ అన్ ఐడియల్ మీరు ఐడియల్ చేరుకునే ప్రయత్నం చేయాలి కానీ అటువంటి ఐడియల్ అసలు అని మొదలు పెట్టారనుకోండి యు ఆర్ డిస్ట్రాయింగ్ ది హోల్ ఎఫర్ట్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇట్స్ కొండమేనిగా ఎక్కడ సాధ్యమే ఎవరెస్ట్ అసలు సాధ్యమేనా అని అడిగారు అనుకోండి అది ఎక్కడ సాధ్యమేది ఫస్ట్ యూ హెవ్ టు అక్సెప్టెడ్ ఇట్ కన్ బిడా అప్పుడు మీరు దాని వైపు అడుగు వేయగలుగుతారు కాబట్టి అలా ప్రశ్న వేయడం చాలా తప్పని నేను సజెస్ట్ చేశాను అంటే అతను అన్నాడు సర్వ కామన విడిచిపెట్టుట ఇది హిందూయిజమా బుద్ధిజమా అని అడిగాడు ఏం ప్రశ్న అండి నేను అన్నాను వయూబ్రింగ్ ఇజాం ఏంటో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఇజా ఇన్ఇట్ ఎందుకంటే బుద్ధుడు కూడా అలా చెప్పాడు కాబట్టి అలాగే డోంట్ ట్రై టు స్ట్రాటిఫై ఇట్ అలాగే దాన్ని ఒక లేబుల్ ఎందుకు వేస్తావు దానికి నేదర్ తీసు అని సమాధానం చెప్పాను అన్ని కావాలని విడిచిపెట్టిన వాళ్ళని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా అని ఇంకో ప్రశ్న అంటే నేను కలుసుకున్నానని చెప్పాను అయినో ఎవరన్నా చెప్పండి అంటే మీరు నన్ను తర్వాత కలవండి చెప్తాను ఐనో మహా ఎందుకంటే నేను ఎవో రెండు పేరు చెప్పాను అనుకోండి మీరు ఇంకో పేరు ఎత్తి మరి ఆ పేరు నువ్వు చెప్పలేదే అని మళ్ళీ ఇదొక సమస్య కాబట్టి సో పీపుల్ ఆర్ వెరీ కమిటెడ్ టు దేర్ డిజైర్స్ వాట్ ఐ మీన్ టు అలా వద్దు సర్వాన్ ప్రజహారి అంటే దాని మీద మీరు అడగచ్చు ఎలా అంటే మోక్షం కావాలనే కోరికను కూడా విడిచిపెట్టేయాలని మోక్షం కావాలనేది కోరిక కాదు మీరు టెక్నికల్గా పోకూడదు మోక్షం కావాలి అంటే అది కోరిక కాదు డిజైర్ ఫర్ లిబరేషన్ ముముక్ష ఇట్ ఈస్ నాట్ ఎ డిజైర్ it is a, it is indeed in effort our desire to put an end to all desires kabatte adi aa adi danni desire kunna meer veyattu desire ante ante kamyate idi kama desire ante eviti anatma visayakanga untundi appudu desire na gurinchi nenu kaminchide em undi na nannu nenu koride em undi na kante vinnama aina darani korali nannu nenu emiti koridi మోక్షం నా స్వరూపమే కాబట్టి మోక్షాన్ని కోరిది ఏముంది కాబట్టి అయినా మోక్షాన్ని కోరుతున్నాడు అంటే అర్థం ఏమిటి సో బాహ్య విషయముల నుండే కామనలను పరిత్యాగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం కాబట్టి మోక్షాన్ని కోరుతున్నాడు అంటే ఇప్పుడు ఒకడు కారు కావాలని కోరుకున్నాడు సరే కారు కుదరదురా అంటే వాళ్ళు స్కూటర్ కోరుకుంటాను అన్నాడు మోక్షం అలాంటిది కాదు ఒక కోరికను వదిలిపెట్టి మరో కోరికను కొట్టుకున్నట్టు అలాంటిది కాదు ఇట్ ఈస్ నాట్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ డిజైర్ టు అనదర్ డిజైర్ ఇట్ ఈస్ ఎన్ ఎండ్ ఇట్ ఈస్ పుటింగ్ ఎన్ ఎండ్ టు అది మోక్షం ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ డిసైడ్ ఇది ద్వైతుల పూర్వపక్షం ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి ఇంకో పూర్వపక్షం ఇలాంటి చెప్పంటారణ ఈశ్వరుడు సగుణుడా నిర్గుణుడా అంటే మీకు ఏలాంటి సమాధానం కావాలి నిక్కచ్చైన సమాధానం కావాలా కాలక్షేత్రం సమాధానం కావాలా అంటే నిక్కచ్చైన సమాధానం ఈశ్వరుడు నిర్కుణుడు అంటే ఈశ్వర నిర్గుణ అంటు అంటాను అంటే అప్పుడు నిర్గుణ అన్నది ఈశ్వర ఎడ్జెక్టివ్ అయిందా లేదా అయింది అదే గుణం చాలు సార్లేవా ఈశ్వర అంటే నువ్వు చెప్పిన గుణాలన్నీ తీసేసి ఇంకో గుణం పెట్టలేదు అక్కడ అన్నది ఇట్ ఈస్ నాట్ వన్ మౌర్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్ ఇట్ నెగ్ట్స్ ఆల్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దెన్ ఇట్ ఆల్సో డిజాల్వ్ నేను గుణాన్ని అంటూ మిగలడు మిగతా గుణాలన్నింటినీ నిషేధించేసి తను కూడా ఈశ్వరునిలో కలిసిపోతుంది నిజానికి దీని మీద నేను ఇలాగ వారి రోజులు చెప్పుకుంటే చెప్తాను ఇది ఎండ్లెస్ టాపిక్ మీరు నిష్కామ స్థితి చేరుకుంటే కామన ఉందనుకోండి కామన అంటే ఆత్మస్వరూపం నుండి ప్రచ్యుతి జారిపోవటం అదే కామన్ అంటే మీరు కామనని నిగేట్ చేసేటంటే ఆ మూమెంట్లో మీరు ఆత్మస్వరూపులై ఉంటారు అకామహ ఏమిటి కామహ ఏమిటో మీకు తెలుసు కోరిక కోరిక ఏమిటో మీకు తెలుసు కారు కారు కారు అయితే ఏదో ఒక భోగము భోగ్య వస్తువు కారు అనుకోండి పోనీ ఏదో గా ఉంటుంది అని కారు అంట సో కారు ఉందనుకోండి కామ్యతే ఇది కామహ పోరబడేది కామహ కారు కార్ని నేను కోరుతున్నాను అంటే దాని చుట్టూ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది ఆ కార్ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కార్ లేకపోతే ఎందుకు మనకి జీవితం ఇలాగంటే మేము ఐడియాస్ ఉంటాయి సో ఆల్ దట్ ఈస్ దాట్ సో ఇప్పుడు సపోజ్ ఐ డ్రాప్ ది డిజైర్ ఆఫ్ ఎ కార్ ఐ డ్రాప్ ది డిజైర్ దట్స్ ఆల్ అప్పుడు వాట్ హ్యాపన్స్ టు మీ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ ఐ డిజైర్ ఏ కార్ అంటే ఏమిటి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 ఆ మనస్థితి పేరే ఆత్మ కాబట్టి అకామహా ఈ వాట్ ఆత్మ ఓకే తర్వాత అశాంతి ఉందనుకోండి మనసులో అలజడి ఉంది అలజడి సో అలజడి లేదు వాట్ ఈస్ దాట్ ఆత్మ అశాంతికి ఆపోజిట్ శాంతి వాట్ శాంతి ఆత్మే అశాంతి ఆత్మ నుంచి బయటకు వచ్చేయటం అలజడి అలజడి ఎప్పుడైతే లేదో మళ్ళీ ఆత్మనే ఉంటుంది క్రోధహ ఇస్ వాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆత్మ అక్రోధహ వాట్ ఈస్ దాట్ ఆత్మ అలోభ వాట్ ఈస్ దాట్ ఆత్మ కాబట్టి ఈ ఈ నిగేషన్లన్నీ ఆత్మలో పర్యవసానం చెందుతాయి ఆ వాట్ ఈస్ దట్ ఆత్మ బ్రహ్మ అది ఇంకో గుణం కాదు గుణ ఇ వన్ మోర్ గుణ టెక్నికల్ గా పోకూడదు కాబట్టి సర్వాంగ్ కామ ఏ కాబట్టి దీంట్లో ఏ కామనని కూడా నేను పిక్చర్లో స్వర్గానికి వెళ్లాలనే కామన లేకపోతే ఇంద్ర పదవి కామాలనే కామన అటువంటి రిలీజియస్ కామనలు ఇహలోకానికి సంబంధించిన కామనలు అన్ని కామనలని వీడు అంటే విడిచిపెట్టడం సంభవమేనా అంటే చూడండి ఆత్మలో భాగం అనుకోండి కామన మీరు విడిచిపెట్టలేరు బంగారము నెక్లెస్ రూపాన్ని పెట్టుకున్నది ఇప్పుడు ఈ బంగారం నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదా విడిచిపెట్టగలదు విడిచిపెట్టగలదండి రూపాన్ని విడిచిపెట్ట బంగారం బంగారంలా ఉంటూనే నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలదు బంగారం బంగారంగా ఉంటూ పచ్చదనాన్ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు ప్రకాశాన్ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు మెటల్నెస్ అని మెటాలిక్ క్యారెక్టర్ ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు సపోజ్ కామనా అనేది కామనా అంటే వెలితి ఒక వెలితి ఉండాలి అప్పుడే కామన పుడుతుంది నాకు సంతానం లేదు ఇది వెలితి అది వెలితేనే వీడికి ఉండాలి సంతానం లేదా హాయిగా ఉంది పెద్ద సమస్య తీరిపోయిందంటే వాడికి ఇంకా సంతానం మీద కామన్ ఉండదా కాబట్టి నాకు సంతానం లేదు ఇది వెళితే ఒక ఆయన ఉన్నారు నాతో నేనన్నా ఏమిటండి అవి వెళితే ఏడో చెప్పండి అన్నాను చచ్చిపోతే తల కొరువు పెట్టేవాళ్ళు ఉండరు చచ్చిపోతే తల కొను పెట్టే వాడి గురించి నీకెందు తలకి కొరువు ఎందుకంటే బాడీ ఉంటుంది ఈ బాడీని ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్ దాంట్ యున్ అట్ కీప్ ఇట్ ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్ తర్వాత మనకి అది డిస్పోజ్ అయ్యేదాకా ఏ పని చేయడం కుదరదు ఆఖరికి భోజనం చేయడం కూడా కుదరదు సపోజ్ మీరు నీరసంగా ఉండే కప్పు కాఫీ తాగాలనుకోండి అప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏ సందులోనో తాగితే అవ్వాలి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని కాఫీ తాగలేదు మీరు కాబట్టి చేయాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు ఎవరికైనా కాఫీ ఇవ్వాలనుకుంటే ఇలా చీకట్లో ఒక పారకు తీసుకెళ్ళి తాగేయండి అని ఆయన కూడా గమ్మును తాగేసి మళ్ళీ కామ్గా వచ్చేసి చేయాలి ఎందుకంటే కొంత న్యూట్రిషన్ అవసరం కాబట్టి తక్కువ కానీ అక్కడ నిలబడి ఏ చేయడం కుదరదు కాబట్టి ఇట్ ది హెడేక్ ఫర్ అదర్స్ దే హర్రీ వర్డ్ వర్రీ సో అంటే మరి నాకేమో అక్కడికి వెళ్తే నీళ్లు ఏదో చెప్తాను అంటే నేను అన్నాను చూడు ఆత్మ పూర్ణము అని ఇలా చెప్తుంది ఆ శాస్త్రం మరి నువ్వు ఇది ఏదైనా చదువు కొంత చదివి చూడు నువ్వు అది కూడా చదివి తెలుసుకున్నదే కదా శృతి విప్రతి వండా ఉంది ఇది కూడా చదువు అది శృతే ఇది శృతే చదివిన తర్వాత అవునండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే పోతుంది కదా ఈ సంతానం లేదనే ఉందని ఈ గోళంతా ఎందుకంటే చిరంజీవి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆ కామన ఏమవుతుందండి అసలు ఈ కామనా పరిత్యాగం ఒకటి ఉంది అని తెలుసుకుని మీరు అది కనుక అభ్యాసం చేయడం ప్రారంభిస్తే యూ విల్ డిస్కవర్ టు యువర్ అట్టర్ అమేజ్మెంట్ కొద్ది రోజులు అయ్యప్పటికీ ఇది చాలా తేలికని మీకే అర్థం ఎందుకంటే కామనని ప్రాజెక్ట్ చేయటం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఇది మహాభారం అంటే మీకు ఒక్కటే మాట బండరాయిని పట్టుకుని మోస్తూ ఉండడం తేలిక అలా డ్రాఫ్ట్ చేసేయడం తేలిక ఏది తేలిక అంటారు డ్రాఫ్ట్ చేసేయడం తేలిక పట్టుకుని ఉండడమే బరువు ప్రజహాతి యదా కామా ప్రకృష్టైన జహాతి జహాతి అంటే విడిచిపెట్టేస్తుందా పూర్తిగా విడిచిపెట్టాడు బండరాయిని మోస్తున్నాడు విధులు పెట్టేయమన్నారు అంటే వదిలిపెట్టే ఇచ్చారు నువ్వు వదిలిపెట్టేయకూడదనే వాళ్ళు చెప్పారే వాళ్ళు చెప్పింది ఒక ధోరణలో చెప్పారా నువ్వు వదిలిపెట్టేయొచ్చు యూ కెన్ డ్రాప్ ఇట్ యువ్ ది రైట్ టు డ్రాప్ ఇట్ యు హి ప్రివిలేజ్ టు డ్రాప్ ఇట్ ఐర్ ఎస్ సపోజ్ ఇది నేను ఈ బండరాయని నేను కింద పారేస్తే దేవుడు నాకు శిక్ష వేస్తాడేమో అందుకోసం ఉంటాడు అంటే అది దేవుడు ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఈ బండరాయ మా కింద పారేసినా కూడా నిన్ను నేనేమి చేయను పైగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు అమ్మ బాబు నిజంగా అలా చెప్పినాడు అది ఎవడు అవును అయితే ఇప్పుడు నేను భారసేయచ్చు అంటారా ఆ భారసేయచ్చు అమ్మాయ డ్రాప్ చేసేసాను ఇప్పుడు ఏది తేలికంట ఒక రకంగా వాడి మనస్సుకి ఆ నిశ్చయం రాకపోతే డ్రాప్ చేయటం చాలా కష్టం కానీ నిశ్చయం వచ్చేస్తే మటుకు డ్రాప్ చేసేయటం చాలా తేలి ప్రజ ఎందుకంటే పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి ఏం కష్టపడాలండి కామనల్ని పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి కష్టమే ఉంది నేను మా ఫ్రెండు నడిచి వెళ్తున్నాం ఎక్కడికో వెళ్ళాలి ఆటో కోసం వెళ్లే ఇద్దరం కలిసి ఆటో లేదు అక్కడ లోపల బస్సు వచ్చింది రావయాసాత్మా వెళ్దామంటే అబ్బా బిబ్బే ఆటోలో వెళ్ళాలి కానీ బస్సులో వెళ్తే ఎవడని చూస్తే బాగుండదు అంటే నేను చాలా సార్లు ఎవరికి పనేం లేదు నిన్ను నన్ను చూడమే పద పద ఎక్కువ దాంట్లో కంటే అబ్బాబ్ నో ఇట్ కెనాట్ బిడమ్ సో ఇప్పుడు భారం ఎవళ్ళ దగ్గర ఉందంటారా ఓకే మీరు చెప్పినట్టే చేస్తున్నాను పదండని ఎక్కేసాం అయిపోయింది డ్రాప్ చేసేసాం అంటే ఈ డ్రాప్డ్ ఏ ఫాల్స్ వాల్యూ మీనింగ్లెస్ వాల్యూని డ్రాప్ చేసేస్తే అయిపోయింది పని అయిపోయింది పది నిమిషాల్లో సికింద్రాబాద్ లో దిగేసాం ఓ వాటి డ్రాప్ చేయట్ తేలిక కానీ మనము ముయ్యటానికి అలవాటు పడి ఉంటాం డ్రాప్ చేయట్ ట్రావెల్ లైట్ అని రైల్లో పెడతారు బోర్డు ట్రావెల్ లైట్ అని పెడతారు కానీ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని సచ్ థింగ్స్ కానీ జనాలు ఏం చేస్తారో తెలుస్తుందండి చదువుతారు తెలుస్తుంది ది అండర్స్టాండ్ ఆల్సో బట్ అల్టిమేట్లీ ది ట్రావెల్ హెవీ లగేజో విత్ హెవీ లగేజో ఎందుకంటే వాల్యూ సిస్టమ్ అలా ఉంటుంది సో పడుక్కునేప్పుడు ఒక రకం చెప్పులు ఉండాలి పొద్దున్న ఇటు అటు ఇంకో రకం చెప్పులు ఉండాలి ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంకో రకం చెప్పులు ఉండాలి మూడు రకాల చెప్పులు ఉంటాయి కానీ వాడికి రోజు గడవదు సో ఇప్పుడు లాగే ఇప్పుడు కాలుకి ఓ రకం చెప్పాలంటే సంచీలో రెండు రకాలు ఉంటాయి మరి ఆ సంచి లో లైట్గా ఎందుకుంటుంది బరువుగానే ఉంటుంది ఏవో ఇలాంటివే ఏదో చెప్పారు ఒక చెప్పారు ఇలాంటివే ఉంటాయి సో కాబట్టి ప్రజహాతి జరా కామాన్ సర్వాన్ పార్థం మనోగతాన్ ఇంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆత్మ నిష్కామ ఆత్మస్వరూపంలో ఏ కామనలు ఉండవు మీరు ఆత్మస్వరూపంలో కామనలు ఉంటే మీకు నిద్రలో కూడా కామనలు ఉంటాయి ఇప్పుడు బంగారాన్ని కరిగించేశారనుకోండి ఆ నెక్లెస్ రూపం అయితే పోతుంది కానీ పచ్చదనం పోదు కరిగించేసినా పచ్చదనం పోదు అలాగే మీ కామనలు ఆత్మలో భాగమైతే మీకు తెలుగుగా ఉన్నప్పుడు ఉన్న కామనలో నిద్రలో కూడా ఉంటాయి ఎందుకంటే ఆత్మలో భాగం అయితే అక్కడికి పోవు అక్కడే ఉంటాయి కానీ ఆత్మలో భాగం కాదది మనస్సు మీకు కామనలు ఎప్పుడు పుడతాయి మనస్సు కదిలినప్పుడు కామనలు పుడతాయి మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడే కామనలు ఉంటాయి మనస్సు లయమైపోయినప్పుడు నిద్ర కానీ మరొకటి కానీ మనస్సు లయమైపోతే కామనలు ఉండవు దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి యద్భావే యద్భావ యదభావే యద్భావ ఇది ఉంటే అది ఉంది ఇది లేకపోతే అది లేదు దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి ఇది దానికి ఆశ్రయము అని తెలిసింది మనోగత మనస్సు ఆశ్రయముగా కలవి కాబట్టి ఇప్పుడు కామన నా కామనం ఎప్పుడవుతుందంటే మనస్సుతో నేను ఐడెంటిఫై అయినప్పుడు కామన నా కామన అవుతుంది మనస్సుతో నేను ఐడెంటిఫై కాకపోతే అది నా కామన కానే కాదు అది కామన మాత్రమే నా కామన కాదు ఎప్పుడైతే నానే అభిమానం లేదో డ్రాప్ చేసేయటం తెలిక నానే అభిమానం ఉంటే మీరు డ్రాప్ చేయలేదు ఇప్పుడు చూడండి మీ దగ్గర వస్తువులు ఉన్నాయనుకోండి ఒక ఆయన దగ్గర మూడు కంబళ్ళు మూడు కంబళ్ళు ఉన్నాయి మూడు మూడు కంబళ్ళున్నా మూడు కంబళ్ళు మోసుకొస్తున్నాయి మరువు నేనన్నాను మూడు కంబళ్ళు ఎందుకండి ఎంత హృషికేశ్ అయితే మాత్రం మూడు కంబళ్ళు ఎందుకండి అంటే కాళీ కంబల వాళ్ళు ఇచ్చిన మంచి కంబళ్ళు మంచిదే ఈ లోపల ఒక వచ్చాడు కావడానికి నాకు ఒక కంబలు ఇవ్వండి అని అడిగాడు అడిగితే నేను ఈ కంబలు ఈ మూడు కంబళ్ళు ఒకటి తీసాయకు ఇవ్వండి పైకి వచ్చి ఆయన ద్వారానే అభిప్రాయం మనకు కావాల్సి ఉంటాయండి అని అంట ఏం చాలసార్లు అండి రెండు సార్లు అండి ఇవ్వండి అవన్నీ అంటే ఆ కంబలు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఆ కంబలు ఇచ్చేయాలంటే ఇది నాది అనుకుంటే ఇవ్వలేరు నాది అనుకుంటే ఇవ్వలేదండి ఆ నాదేముందండి నాదేనే మాట మీనింగ్లెస్ నాదేముంది అని అని తెలుసుకుంటే ఎన్న ఇచ్చేయచ్చు ఇవ్వచ్చునైతే అట్టి పెట్టుకోవచ్చు కూడా కేటెట్టుకోవచ్చు ఒకవేళ రెండు కంబల్లో అవసరమైతే అట్టపెట్టుకోం కాబట్టి అట్టే పెట్టుకున్నారా ఇచ్చారా అన్నది కాదు పాయింట్ నాదేని అనుకుంటున్నావా లేదా కాబట్టి ఏది నాదేని అనుకోకూడదు నాదే అనుకోకపోతే కావలసినవి అట్టి పెట్టుకుంటాం అక్కడైనా ఇచ్చేస్తూ ఉంటాం ఇప్పుడు నాలుగు పళ్ళు ఉన్నాయను కొన్ని నాలుగు పళ్ళు కూర్చొని తింటామండి నాలుగు మా ఊరు పళ్ళు తింటావా కాదండి రేటు అయ్యో రేటు చూసుకోవచ్చు ఓ పళ్ళు ఒకటి రండి ఒకటి మీరు తినండి రెండు తినండి మీరు మీతో రెండు గోళ్ళకి ఇచ్చేయండి ఓవర్ ఇది వేరే సింపుల్ వేస్తారు రేపటి వాడు రేపు చూసుకోవచ్చు సో ఆ రకంగా మనోగత మనస్సులో ఉంటాయి మనస్సు నేను కాదు నాది కాదు నేను ఊరికే సాక్షిగా చూస్తూ ఉంటాను మనస్సుని అంతే అయిపోయింది అంతే కామనని విడిచిపెట్టడం ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ అప్పుడు కామను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో కామించారనుకోండి ఒకటి కోరారు అనుకోండి మీరు ఆ కామించబడిన పదార్థంతో మీకు తుష్టి కలుగుతుంది మీకు మీరు కోరుకున్న వస్తువు మీకు లభించితే తుష్ట తుష్ట అనే పదం ఉంటుంది తుష్ట అంటే కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభూతి అని అర్థం మూడు పదాలు ఉన్నాయి తుష్ట తృప్త వ్రత మిగతా తర్వాత వస్తాయి ఇక్కడ ఒకటే కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభవము ఉల్లాసము దాన్ని దానికి తుష్టి అని పేరు సపోజ్ మీరు కో వస్తువు కోరారు కారు కావాలి కారే తీసుకోండి ఎగ్జాంపుల్ అవి వంటే కార్ అని కోరుకున్నారు కోరుకుంటే వాడు ఆ కారు కీస్ మీ చేతికి ఇస్తాడు కీస్ చేతితో పట్టుకున్న వెంటనే హౌ డు యూ ఫీల్ యూ ఫీల్ గ్రేట్ యు ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అదే తుష్టి అంటే కాబట్టి ఆ తుష్టి ఎంతసేపు ఉంటుంది ఆ కారు తీసుకెళ్ళి పూజ చేసి వచ్చేదాకా ఉంటుంది ఆ తర్వాత పోతుంది వారం రోజులు ఉంటుందనుకో వారం అయితే ఉండదు రోజులు ఉంటుంది మెరిసిటీస్ బెంజ్కి వారం ఉండదు నాకు తెలిసి ఈ చిన్న చిన్న కార్లకు ఎంత ఉంటుంది మెరిసిటీస్ బెంజ్కి రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది మెరిసిటీస్ బెంజ్ కారు కొంటే వాడు షాంపెయిన్ బాటిల్ హటిస్తాడు దాంతోపాటు అక్క దాటో బిల్లులోనే వేసుకుంటాడు వాడు కాళ్ళు ఊరికే ఇస్తున్నాడు అంటాడు కాంప్లిమెంటరీ అంటాడు అమెరికాలో ఫ్రీ అనరు అంతా అక్కడ అంతా కూడా హైక్లాస్ విన వ్యవహారం ఫ్రీ అని ఇక్కడ ఫ్రీ షాంపుల్ ఇలాంటి మాటలు ఇక్కడ వాళ్ళు ఫ్రీ అనరు కాంప్లిమెంటరీ అంటారు ఒకసారి ఒక సేల్స్మెన్ షాంపూన్ బాటిల్ ఇస్ ఫ్రీ అన్నాడు అంటే వెంటనే ఆ మేనేజర్ అక్కడి నుంచి కమ్హియ్యారనిపించాడు నెవర్ యూజ్ ది వర్డ్ ఫ్రీ ఇన్ మై షాప్ we are, our customers are gods for us do not free we don't give anything we are complimentary ante rendu podalaku anta teda undi free an vadakodu free ante enti a kind of a me status ni taggin chesinattu meku uruke icche pattukal annadattu ga uruke alaadhu complimentary we compliment you we respect your business and we compliment it and therefore we key isthadu shampoo isthadu mahanandam mundataru ఎ బికమ్ ఎక్స్టాటిక్ అది తీసుకుని ఆ కారు తీసుకుని బయటకు వస్తారు ఇటు రోడ్లో అవి బాగుంటే ఇటువంటి తిప్పుతారు ఓ రెండు రోజులు ఉంటుంది ఆ తర్వాత దాని స్థానంలో మరొకటి వస్తుంది ఓవర్ గాన్ అలాంటిది మన మన మన దేశంలో రెండు రోజులు కూడా ఉండదు హాఫ్ ఎ డే ఉంటుంది కానీ సపోజ్ అప్పుడు ఆ కామన్ పోయి ఇంకో కామన జీవితం అంతా కూడా కామన్ అవుతుంటే ఉంటుంది ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రోడ్ స్థాయిగా సంతోషం అనేది కలిగే ప్రసక్తే తర్వాత ఈ కామన వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి అన్నీ కూడా దుఃఖాన్ని కలిగించే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో సో మెనీ ప్రాబ్లమ్స్ మన హేటన్కి వెళ్ళి మీరు మన హేటన్లో బింజ్ మెర్సిటీస్ పెంజ్ కారు పార్క్ చేశారంటే వచ్చి చూసుకునేప్పటికీ ఉండదు ఉండదు ఏదో టయోటా లాంటివి కరోలా ఇలాంటివి పార్క్ చేస్తే ఉంటుంది ఎక్కడికి పోదు కానీ మెర్సిటీస్ పెంజ్ యూగ నటు పార్క్ ఇటు గా వాళ్ళు డ్రైవ్ చేసుకెళ్ళిపోతారు కార్ జాకింగే చేసేస్తారు డ్రైవర్ మీరు ఉండగానే నీ లాగే అవుతారు వారేజ్ వాళ్ళు డ్రైవ్ చేసి కొట్టుకుపోతాడు సో యూఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్స్ ఏవో ఉంటాయి ప్రాబ్లమ్స్ మెస్ డిస్ బెన్ హ్యాస్ ఇట్స్ వన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ సో అన్ని కామనులతో దుఃఖంతో ఉంటాయి సో ది ది ట్రిక్ ఈజ్ ఆత్మన్యవ ఆత్మనా తుష్ట కాబట్టి తుష్టుడవడాన్ని నిరాకరించట్లేదు ది ట్రిక్ ఈజ్ టు బీ హ్యాపీ by acquiring things kadu be happy with yourself in yourself by yourself of yourself what a vanity is adi koncham abhyasam cheyadaniki vishayam ippudu na gurinchi na image chaala badga undanukondi i cannot be happy with myself appudu you have to improve your image about yourself self image anta idi konja managerial management samacharam మేనేజ్మెంట్లో ఇలాంటివన్నీ అవసరం సో సెల్ఫ్ ఇమేజ్ బట్ ఇక్కడ ఇమేజ్ అన్నదే ఫాల్స్ అని చెప్తున్నా దాని పేరే ఇమేజ్ దాని పేరే ఇమేజ్ అంటే ఏంటండి ఇట్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం ఇమేజ్ అంటే రియల్ ఎందుకు అవుతుంది ఇమాజినరీ మీరు వినలేదు ఇమేజ్ నుంచి వచ్చింది ఇమాజినరీ టు సేవ్ అవ్వాడు కాబట్టి ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ మేకింగ్ అన్ ఇమేజ్ అబౌట్ మనస్టల్ ది ఇష్యూ ఈజ్ అహం పూర్ణ మీకు కామన్ రావాలంటే తనలో తనకు ఒక వెలితి కనపడ నాలో వెలితే ఉంది అహం పూర్ణం అలా కాదండి యు ఆర్ నాట్ షైనింగ్ యూఆర్ లుకింగ్ డల్ అంటే కలర్ బాడీ కలరు షైనింగ్ గా లేదు ఐఎమ్ నాట్ ది బాడీ హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ కాబట్టి బాడీ కానీ వెళుతుంటే అది బాడీ యొక్క వెలితి తప్పిస్తే నా వెలితి కాదు తర్వాత ఇంకోటి అసలు బాడీకి వెళితే ఉండదు బాడీకి ఉంటే ఆరోగ్యం ఉంటుంది లేకపోతే అనారోగ్యం ఉంటుంది కానీ వెళితే అనే మాట ఉండదు ఎందుకంటే వాడు పచ్చగా ఉన్నాడా ఎర్రగా ఉన్నాడా అయితే నల్లగా ఉన్నాడా కాదు పాయింట్ ఆరోగ్యంగా ఉన్నాడా అన్నది ముఖ్యం పచ్చగా ఉంటాడు అనుకోండి ఏం తిన్నా అరగదు ఏమిటి ఉపయోగం దానివల్ల కాదు పచ్చి పాయింట్ సో బాడీ కలర్ని బట్టి తన్ని తాను అసెస్ చేసుకోవటం పొరపాటు యూ షుడ్ కమ్అట్ అవుట్ మిస్టేక్ సో ఆ సో ఆత్మన్యో ఆత్మనాతుష్ట నాలో వెలితలేదు ఇప్పుడు పది ఎకరాల భూమి ఉన్నవాడికి యాభై ఎకరాల భూమి ఉన్నవాడిని చూస్తే లోటు అనిపిస్తుంది ఈ పది ఎకరాల భూమి వాడి పది ఎకరాలు వీడిది కాదు యాభై ఎకరాలు ఉన్నవాడిది వాడిది కాదు సో అలా ఉంటుంది ఒకప్పుడు నేను పెద్ద ఆయనతో కలిసి నడిచి వెళ్తున్నా ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కొబ్బరి తోటల మధ్యలోంచి నడిచి వెళ్తున్నా అన్ని కొబ్బరి తోటలే ఆయన నాతోట అన్నారు ఒకప్పుడు ఈ తోటలన్నీ మావేనండి అన్నారు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని తోటలు ఉన్నాయంటే ఇప్పుడు ఏ తోటలు లేవు ఒకప్పుడు ఇవన్నీ మావే ఇప్పుడు ఏమీ లేవు ఇప్పుడు ఆ తోటల్లోంచి నడిచి వెళ్ళాలంటే ఇంకొకటి అనుమతి తీసుకుని నడిచిపోయాడు ఒకప్పుడు అన్నీ ఆయనవే దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఏది నాదని అనుకునేందుకు ఎక్కడ అవకాశం లేదు ఆ సత్యాన్ని గుర్తించి అహం పూర్ణ ఆత్మన్యే వాత్మనా తుష్ట ఈ లక్షణాన్ని మీరు పట్టుకుంటే ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞలు అయిపోతాం ఇప్పుడు స్థితప్రజ్ఞ లేబితే ఇప్పుడే మీరు జీవన్ముక్తులు అయిపోతాం అని అంత తేలిక అని మీరు అడగచ్చు నిజంగా తేలిక ఎందుకంటే ఆత్మస్వరూపం ఎప్పుడు పూర్ణమే ఆత్మాచ బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మరూపులే ఉన్నారు ఆ సత్యాన్ని గుర్తించడమే ఆలస్యం మరి గుర్తించడానికి ఆటంకం ఏమిటంటే కామనలే ఆటంకం ఇంకేం ఎందుకంటే కామన ఈజ్ అపూర్ణత స్వరూపము ఈ స్పూర్ణత కాబట్టి ఆత్మన్యే వాత్మనాతుష్ట ఆ ట్రిక్ తెలుసుకుని ఆత్మస్వరూపంలో పూర్ణత్వం ఉన్నది దెర్ ఈస్ నో ఎంటీనెస్ ఇన్ మై సెల్ఫ్ దెర్ ఈజ్ ఫుల్నెస్ ఇన్ మై సెల్ఫ్ అని తెలుసుకోవాలి తెలుసుకుని దాని మీద వర్క్ చేయాలి వర్క్ చేసి యూ హావ్ టు డిస్కవర్ దట్ ఫుల్నెస్ విత్ ఇన్ అప్పుడు మీకు పరిపూర్ణత లభిస్తుంది ఆత్మన్యే వాత్మనాతుష్ట వారు స్థిత ప్రజ్ఞుడు అడబడతాడు భాష్యం చూడము ప్రజహా ఓ అవతారిక ఆ అవతారిక చెప్పేసాం కదా ఓకే ప్రజహాతీ ప్రకర్షేణ జహాతీ పరిత్య జహాతీకి అర్థం త్యజతి ప్రాకి ప్రకర్షేణం పరిత త్యూ డాప్ ఆల్ డిజైర్స్ ఆల్ రౌండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీరు అడగచ్చు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 అసలు నేను దేహమే కాదని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆత్మకి చావు లేదని తెలుసుకోవాలి కానీ ఆత్మ అమృతం అని తెలుసుకోవాలి కానీ ఐ షుడ్ లివ్ లాంగ్ విత్ ది బాడీ అంటే ఆ త్రిశంఖు స్వర్గం మీరు అర్థం వినలేదు స్వర్గం అంటే ఈ ఇదర్ హీ నహి హే ఉదర్ నహి హే నా ఘర్క నా ఘాట్కా అది త్రిశంఖు స్వర్గం అంటే దేహంతో ఎక్కడికో వెళ్ళాలనుకున్నవాడు అలాగే ఉంటాడు వాడికి దాంట్లో ఏమి పరిపూర్ణత లభించదు వాడికి హీ జిస్టక్ త్రిశంకు అంటే హీ జిస్టక్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 ఎందుకంటే మీరు ఆ డిజైర్ పెట్టుకున్నారనుకోండి భూమి సూర్యుడు చుట్టూ తిరగాలి అని డిజైర్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎంత సిల్లీగా ఉంటుందో ఆలోచించండి ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందో తిరగదో అని భయం వేస్తుంది ఎందుకంటే డిజైర్ నుంచి ఫీల్ వస్తుంది బికాజ్ యూ వాంట్ ఇట్ దట్ వే అండ్ సో దెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇట్ మే నాట్ హ్యాపన్ దట్ వే భయం వేస్తే కాబట్టి సపోజ్ డిజైర్ లేదనుకోండి భయం ఉండదు ఇప్పుడు మా పురాడు ఇంజనీరింగ్ చదవాలి అని మీరు అన్నారనుకోండి డిజైర్ పెట్టారనుకోండి భయం వేస్తుంది ఇంజనీరింగ్ అనేటంటే ఏదో ఒకటి చదువుకుంటాడు కామర్స్ చదువుకుంటాడు లేకపోతే హ్యుమానిటీస్ చదువుకుంటాడు ఏదో ఒకటి చదువుకుంటాడు అదృష్టాన్ని అదృష్టం కావాలి కానీ విద్యా యోర్థక అర్థకరీచ విద్య అన్నాడు నిద్రుడు రీతిలో ఏమని చదవడు అర్థకరీచ విద్య పది రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడి విద్య కావాలి కానీ ఈ డిజైర్ ఈ దిస్ ఇంజనీరింగ్ కావాలి లేకపోతే ఇది కావాలి అది కావాలి వాట్ ఈస్ దాట్ నాన్ సెన్స్ అర్థకరీచ విద్య భాగ్యం కావాలి కానీ కాబట్టి ఏదో అడుగు చదువుకుంటాడు అని సెటిల్ చేసి కూర్చున్నాడు అనుకోండి హీఈ్ హ్యాపీ హీజ్ వైఫ్ ఈజ్ హ్యాపీ హిజ్ సన్ ఈజ్ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉంటాం కాదు మాకు నాడు ఇంజనీరింగే చదవాలి అని డిజైర్ పెట్టు కూర్చున్నా ఐఐటీలోనే చదవాలి ఐఐటి ఒక నా వచ్చి మా కుర్రాడిని ఐటీకి ప్రిపేర్ చేస్తున్నా మీరు ఆశీర్వదించండి అంటే నేను వెంటనే ఏం చెప్పానంటే మా అటువంటి ప్రెషర్ మీరు పెట్టకండి పిల్లాడి మీద మీరు పెట్టుకోద్దు పిల్లవాడి మీరు పెట్టద్దు ఎందుకంటే యాభై వేల మంది పరీక్షకు వెళ్తే ఐదు మంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది డ్రాప్ అయిపోయారు నలభై మంది డ్రాప్ అయిపోయారు ఈ కుర్రాడు డ్రాప్ అయిన వాళ్ళలో ఉన్నాడు అనుకోండి వాడు బతుకున్నంతకాలం దుఃఖిస్తాడు నేను ఐఐటీకి పనికి రాలేకపోయిన వాడినాన్ని ఈ తల్లిదండ్రులు దుఃఖపడతారు ఐఐటికి ప్రయత్నం చేసుకుంటాడే గానీ ఐఐటి అవ్వాలి అనే అనే ఒక టార్గెట్ పెట్టుకోద్దు ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్ వ్యవహారం అది అవుతుంది అవ్వదు కాబట్టి వీల్ ట్రై ఫర్ ఇట్ సీఏ లాగా మాట్లాడే విల్ ట్రై ఫర్ ఇట్ వర్కౌట్ అయితే అవుతుంది అయితే అలా కాకుండా మీరు సీరియస్గా పెట్టుకుంటే యువర్ ఇంట్రబుల్ అండ్ బాయ్స్ ఇంట్రబుల్ ఎవరి బడీస్ ఇంట్రబుల్ కాబట్టి లెట్ థింగ్స్ హ్యాపెన్ వై యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అబౌట్ ఇట్ లెట్ థింగ్స్ హ్యాపెన్ We వీ డూ అవర్ బెస్ట్ అవర్ బెస్ట్ మనం చేయొద్దని నేను అంటలేదు వీ డూ అవర్ బెస్ట్ దట్ థింగ్స్ హ్యాపీ పైకి ఎంకరేజ్ చేసిన pressure పెట్టకూడదు ఎంకరేజ్ చేయటం వేరు ప్రెషర్ పెట్టడం వర్క్ చేయటం స్ట్రైవ్ ఫర్ ద ఒకటేనో దాని గురించి బెంగ పెట్టుకోవడం దాని గురించి ఆసక్తి పెంచుకోవటం దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ కాబట్టి వై షుడ్ బి డిజైర్ మెనీ డిజైర్స్ని ఇలా question చేయాలి కాబట్టి చాలా important desires కొన్ని ఉంటాయి వాటిని యూ కెన్ రిజెక్ట్ దమ్ స్ట్రైట్ వే వాటిని ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు అలాగే కొంచెం ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే యు ఆర్ పెర్ఫెక్ట్ అవర్ రైట్ సో కాబట్టి సపోజ్ మహాత్ములు ఉన్నారనుకోండి మనకి శిష్యుల సంఖ్య అధికంగా ఉండాలి అనే డిజైర్ పెట్టుకున్నారనుకోండి ఆ డిజైర్లో పడితే వాళ్ళ జీవితం అంతా కానీ ఆ డిజైర్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు ఎందుకంటే శిష్యుల సంఖ్య అధికము అంటే ఒకడు పాఠం చెప్తే యాభై మంది కూర్చుంటాడు ఇంకోడు పాఠం చెప్తాడో పాట పాడతాడో ఏదో చేస్తాడో యాభై వేల మంది కూర్చుంటారు ఇప్పుడు వీడు కోరిక ఎప్పుడు తీరాను ఆర్కెస్ట్రా పెట్టేసుకుంటారు పక్కన నలుగురు ఐదుగురునో పక్క పకడ్బందీగా ఆర్కెస్ట్రా ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటాను నేను మహాత్ములు ఎరుగుదాను ఆయన తగ్గ పాఠం చెప్తా ఉండి వారు ఏదో గీతలో శ్లోకాలు మంచిగా చెప్పేవారని నేను చాలా సంతోషించేవాడిని ఆయన ఏం చేశారంటే ఈ మధ్యన పాఠం తగ్గించేసి ఆర్కెస్ట్రా పెట్టేశారు ఎందుకంటే ఈ పాఠం చెప్పి మనం మెప్పించలేమనో ఏదో ఒక పిచ్చి ఎందుకంటే పాఠం చెప్తే యూ హ్యావ్ ఏ సాచురేషన్ పాయింట్ నలభై మంది యాభై మంది మించి అమ్మ రాడు దానికి సాచురేషన్ పాయింట్ వచ్చి ఈ సంఖ్యని పెంచాలి అప్పుడు ఏం చేయాలి మీరు పాట పాడండి పాట పాడం లేదు అని ఇవిడవా ఈ పాట పాడే జాతకాల చేయడం అంటే ఓకే యూ హ్యావ్ ఏ హార్మోని ర్ పీపుల్ రెడీ టు డూ ఏదో మీరు అందుకోండి ఏదో అందుకోండి ఏమందుకుంటారు సీతాపతే రామ రాధాపతే కృష్ణ అని ఏదో అందుకోవాలి అలాగే అందుకోవాలి అయితే వాటే వాటర్ వాటి సో అలా కాకుండా ఆ నామంలో ఉండే మహిమని చెప్పాలనుకోండి అప్పుడు అందుకోడాలో అవి కుదరం లేకపోతే గద్యాన్ని ఓ నాలుగు వాక్యాలు రాసేసుకుని వాటిని సాగతీస్తూ చదివేస్తూ ఉండడం అనూబ్జ లోటు అలాగా అది ఇంకో రగం Just write a few sentences and the stretching them. ైట్ అవు సెంటెన్సెస్ అండ్ గుహా స్ట్రెచింగ్ దా రామ్ హై ఓ జల హై ఓ గు అంటే ఇలాగే harmony తీసుకో ఉండడం వాటిని హార్మోని పెట్టుకున్నాయి అదే పాట అయిపోతూ ఉంటుంది సో ఈస్ వాట పాపులారిటీ వాట్ ఎవర్ సో desire, డిజైర్ ఆ డిజైర్ లో పడ్డాడు అనుకోండి హీఈస్ ఇన్ ట్రబుల్ ఇన్ దాట్ ఆల్సో కాబట్టి ఎనీ డిజైర్ యూ షుడ్ టీచ్ యూ షుడ్ నాట్ స్ట్రైవ్ టు బికమ్ ఏ వర్ల్డ్ పాపులర్ టీచర్ యూ డ్ టీచ్ అండ్ లీవ్ leave the things to ఈశ్వర్ పరమేశ్వరార్పణం వస్తూ అండం చేతనవ్వాలి కాబట్టి సో ఆత్మన్యవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞటి అంటే దీన్ని బట్టి తేలింది ఏమిటంటే మన జీవితాన్ని అనేక రకములైన కామనలతో మనమే బరువుగా తయారు చేసుకుంటాం ఆ బరువునంత వదిలేసుకుని తేలికగా హల్కాగా అయిపోవటానికి అవకాశం ఉన్నది యూ కెన్ డూ దాట్ ఆత్మన్యవాత్మనాతుష్ట drop all desires try try to drop desires one after another drop, drop desires and see what happens chaala desires ni drop cheyachu like aa so alla drop cheskuntopoyinatlayite chaala kurtarthadu avutadu aa bhashyam malli shani varam finish chesi we'll make progress sampurnaamada sampurna meda sampurna sampurnaamada cheyade sampurnasya sampurna maadaya sampurname